శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మునబడు ఆరవ ప్రకరణంలో ఎనభై ఆరవ శ్లోకాల పర్యంతం తెలుసుకుందాం ఆత్మ యొక్క పరిమాణ విశేషంలో వాది విప్రతిపత్తిని చూపెట్టి వేదాంత సిద్ధాంతానుసారంగా ఆత్మ వ్యాపకముంది విభు ఉన్నది అని ఎంత దగ్గర చెప్తూ వచ్చాడు ఇప్పుడు ఎనభై ఏడవ శ్లోకానికి అవతారిక చూడండి ఏవం ఆత్మనహా విభుత్వం ప్రసాద్య త్రూపత్వం నిశ్చేతం తావద్ వాది విప్రతిపత్యం దర్శయతి ఈ ప్రకారంగా ఆత్మ యొక్క వ్యాపకత్వాన్ని చూపెట్టి ఇప్పుడు ఆ ఆత్మ స్వయం ప్రకాశం ఉన్నది చిద్రూపం ఉన్నది అని నిశ్చయించి తెలియజేవిట కొరకై మొదలు మతవాదుల యొక్క అభిప్రాయాన్ని చెప్తాడు మతవాదులు ఏమంటారు శ్లోకం చూడండి ఎనభై ఏడు అచిద్ధ చిూప చిూప ఇత్య కొందరు అంటే ప్రభాకరులు మరియు నై్యాయికులు వారు ఆత్మను అచిద్పమున్నది అని అంటారు అంటే జడమున్నది అంటారు స్వయంగా ఆత్మ ప్రకాశ రూపము కాదు తెలివి రూపము కాదు చిదురూపము కాదు మరే మనగా జడం ఉన్నది మరి జడముంటే చేతన ధర్మం కనపడుతుంది కదా ఆత్మ ఎందు ఈ చేతన ధర్మం ఎక్కడిది అంటే ఆత్మ మనస్సుల యొక్క సంయోగం ఆ సంయోగము ద్వారా జ్ఞాన గుణము ఉత్పన్నమవుతుంది అదే విధంగా ఇంకా సుఖము దుఃఖము ఇచ్చ మొదలైనటువంటి గుణాలు ఆత్మ మనసుల సంయోగం వలన ఉత్పన్నమవుతాయి కానీ వాస్తవంగా స్వరూపం చేత ఆత్మ జడమున్నది అని ప్రభాకరుడు పూర్వమీమాంస ఏకాదశి అయినటువంటి ప్రాభాకరుడు మరియు నైయాయకులు తార్కికులు ఆత్మ అతి రూపం జడ రూపం అని అంటారు ఇక పూర్వమీమాంసక వార్తకారులైనటువంటి కుమారులు బట్టు చిదచిద్దు రూపం ఉన్నది అంటారు చిద్రూపము మరియు అచిద్ రూపము రెండు విధాలుగా ఉన్నది ఈ విధంగా వారి మతాన్ని చూపెట్టి ఇవి రెండు కూడా శృతి తాత్పర్యానికి అనుకూలముగా లేవు శృతి తాత్పర్యానికి విరుద్ధముగా ఉన్నది అని వాటిలో ఉన్నటువంటి దోషాన్ని చూపెట్టి వేదాంత సిద్ధాంత ఉపనిషత్ మతానుసారంగా ఆత్మ చిద్రూపం ఉన్నది స్వయం ప్రకాశం ఉన్నది అని చెప్తాడు ఎనభై తొమ్మిదవ అంకం చూడండి అచిద్రూపత్వ వాద్యంలో మతం దర్శయతి అచిద్పం అంటే జడ రూపం ఉన్నది అనేటువంటి వాదులు వారు ఏమంటున్నారు శ్లోకం ద్వారా చెప్తున్నాడు ఎనభై ఎనిమిదవ శ్లోకము ప్రాభాకరాస్తా ప్రాహురచిద ఆకాశవ ద్రవ్యమాత్మ శబ్దవత్త గుణి ప్రాభాకరా తార్కికాహ చ ప్రాభాకరులు మరియు తార్కికులు వీరు అశ అంటే ఈ ఆత్మను అచిదాత్మత ఆహు అచిద్పమున్నది జడ రూపం ఉన్నది అని చెప్తారు మరియు ఈ ఆత్మను నవద్రవ్యాల్లో గణన చేసి ఒక ద్రవ్యముగా చెప్తారు ఆకాశం ఏ విధంగా ద్రవ్యం ఉన్నదో అదే విధంగా ఆత్మ కూడా ఒక ద్రవ్యం ఉన్నది ఆకాశాది పంచభూతాలు దేశము కాలము ఆత్మ మనసు ఈ తొమ్మిది ద్రవ్యాలు చెప్తారు వాళ్ళు అందులో ఆత్మ కూడా ద్రవ్య కోటిలోనే గణ చేసి చెప్పబడింది ఇక ఆ ఆత్మలో చైతన్యం ఏదైతే మనకు ప్రతీతి అవుతున్నదో చేతన ధర్మం ఏదైతే మనకు గోచరిస్తున్నదో అది ఆత్మ యొక్క స్వరూపము కాదు ఆత్మ యొక్క గుణము అంటారు ఏ విధంగా ఆకాశంలకు శబ్ద గుణం ఉన్నది పృథ్వీలో గంధగుణమున్నది జలంలో రసగుణం ఉన్నది అట్లా ఆత్మయందు ఎందు ఈ అంటే చైతన్యము జ్ఞానము లేదా తెలివి అనేది ఒక గుణమున్నది స్వరూపము కాదు అని ప్రభాకరులు మరియు తార్కికులు నైయాయకులు వైశేషకులు ఈ విధంగా చెప్తున్నారు తత్ ప్రక్రియ అనుభాసతే వారు చెప్పేటువంటి ప్రక్రియను ఈ విధంగా చెప్తున్నారు ఏ విధంగా అంటే ఆత్మ ఆకాశం వలె ద్రవ్యం ఉన్నది అదే విధంగా ఆత్మలో ఏ చైతన్యం కనపడుతున్నదో అది ఆకాశమునకు ఏ విధంగా శబ్దము గుణమున్నదో అట్లే ఈ చైతన్యము ఈ జ్ఞానం అనేది కూడా గుణమున్నది అని చెప్తున్నారు ఆత్మ ద్రవ్యం భవితం అర్హతే వాళ్ళ ప్రయోగం చేసి ఆత్మను ద్రవ్యముగా నిరూపిస్తున్నారు ఆత్మ ద్రవ్యం భవితం అర్హతి ఆత్మ ద్రవ్యం ఒకటకు యోగ్యం ప్రతిజ్ఞ ఎందుకు గుణత్వాత్ గుణము గలది ఉన్నందువలన ఏది గుణము గలది ఉంటుందో అది ద్రవ్యమే ఉంటుంది ఎందుకు గుణక్రియ ఆశ్రయత్వం ద్రవ్యత్వం అనే లక్షణానుసారంగా ఆత్మలో గుణమున్నది కాబట్టి ఆ గుణము ఏదైతే ఉంటుందో అది ద్రవ్యమయ్యే ఉంటుంది ఆత్మ జ్ఞాన గుణము ఇచ్చ సుఖము దుఃఖము ఇవన్నీ కూడా గుణాలు ఉన్నాయి అందువల్ల ఆత్మ ద్రవ్య మగుటకు యోగ్యం ఉన్నది ఎందుకు గుణత్వాత్ ఏ విధంగా అంటే దృష్టాంతము ఆకాశవత్ ఆకాశం ఏ విధంగా శబ్ద గుణం వరదైనందువలన దానికి ద్రవ్యం చెప్తున్నాము అదే విధంగా ఆత్మ కూడా జ్ఞాన గుణము ఉన్నందువల్ల ఆత్మ కూడా ద్రవ్యమే ఇది అనుమానం సూచితం ఈ విధంగా అనుమాన ప్రయోగం చేసి ఆత్మ నవద్రవ్యాల్లో గణన చేశారు ఆత్మ కూడా ద్రవ్యమే అని ఆత్మన పృథివ్యాధిభ్యో భేద సాధకం విశేష గుణం దర్శయతి ఆత్మా పృథివాదిభ్యో భిద్యే జ్ఞానగుణా పృథివ్యాధిభ్యో నితేణకమీ నవతి ఎథివ్యాధి ఇది అనుమానం ద్రష్టవ్యం ఇక మరి ద్రవ్యం అంటే ద్రవ్యాలు ఉన్నాయి కదా స్వామీజీ మరి తొమ్మిది ద్రవ్యాల్లో ఏ ద్రవ్యంలో గణనవుతుంది ఈ ఆత్మా అంటే ఏ ద్రవ్యంలో గణన కాదు తొమ్మిది ద్రవ్యాల్లో ఆత్మను విడిచి ఎనిమిది ద్రవ్యాలు ఉన్నాయి కదా ఆకాశాది పంచభూతాలు దేశము కాలము మనసు ఇందులో అంతర్భూతం కాదు వీటన్నిటి కంటే ఉంది ఏ విధంగా సిద్ధి చేస్తున్నారు దానికి కూడా అనుమాన ప్రయోగం చూపెడుతున్నాం వినండి ఆత్మన ప్రతి వ్యాధి భేద విశేష గుణం దర్శయతి ఆత్మ ప్రతి కంటే భిన్నంగా ఉంది అని సాధించుటకయి ఆత్మలో ఉన్నటువంటి విశేష గుణాలను చెప్తూ ఉన్నాడు హనుమాన ప్రయోగం ఈ విధంగా ఉంది ఆత్మ పృథివ్యాధిభ్యో బిద్యతే ఇది ప్రతిజ్ఞ ఆత్మ పృథి వ్యాధుల కంటే భిన్నంగానే ఉంది పృథి వ్యాధి ద్రవ్యాల్లో అంతర్భూతం కాదు ఎందుకు జ్ఞాన గుణత్వాత్ జ్ఞాన గుణం గలదై ఉన్నందువలన ఎత్ పృథివ్యాధిభ్యో నీద్యతే తత్ జ్ఞానగుణకం అప్పవతి ఏది పృథ్వ కంటే భిన్నంగా ఉండదు అది జ్ఞానగుణం గలదై కూడా ఉండదు జ్ఞానగుణం ఉన్నది కాబట్టి పృథివ్యాధుల కంటే భిన్నంగా ఉంది ఏది ఆత్మ అని వ్యతిరేక దృష్టాంతం ఇచ్చినాడు ఇక్కడ పృథివీ దృష్టాంతం ఇచ్చినాడు ఏ విధంగా పృథ్వ యొక్క లక్షణం చేసేటప్పుడు గంధవతి పృథివీ అనే విధంగా నయకులు పృథ్వీ యొక్క లక్షణం చేశారు గంధగుణం గలది పృథివీ అనే విధంగా దాని లక్షణం చేశారు వ్యాప్తి ఏ విధంగా చూపెట్టారు అని అంటే ఏది జలాదుల కంటే భిన్నంగా ఉండదు అది గంధగుణం గలదై ఉండదు అని వితరేక వ్యాప్తి చూపెట్టారు ఇతర జలాదుల భిన్నంగా చూపెట్టడానికి మరొక అనుమాన ప్రయోగం ఏం చేసినారంటే పృథివీ జలాదిభ్యో బిద్యతే పృథివీ భిన్నంగా ఉంటుంది ఎందుకు గంధవత్వాత్ గంధగుణం గలదై ఉండందువలన యత్ జలాది తత్ గంధగుణకం అప్పటి న భవతి ఏది జలాదుల కంటే భిన్నంగా ఉండదు అది గంధగుణం గలది కూడా ఉండదు గంధగుణం గలదై ఉన్నందున జలాదుల కంటే భిన్నంగా ఉంది పృథివీ అని ఏ విధంగా పృథి విషయంలో వ్యతిరేక అనుమానం చేత జలాదుల కంటే వేరుగా చెప్పారో అదే విధంగా ఇక్కడ ఆత్మను కూడా పృథి ఇతర అష్ట వేరుగా చేసి చూపెట్టాడు ఎందుకు జ్ఞాన గుణం గలదై అని అనుమాన ప్రయోగం చేత పృతివాదుల కంటే భిన్నంగా చెప్పారు అంటే ఏం చెప్పేది ఉన్నది వీళ్ళు అంటే ఆత్మ ద్రవ్యం మరియు జ్ఞాన గుణం ఉన్నది ఆత్మ స్వయంగా జ్ఞాన రూపము కాదు స్వయం ప్రకాశము కాదు చైతన్య రూపము కాదు జడ రూపమున్నది అనే విధంగా ఆత్మను ద్రవ్యమని ఆ జ్ఞానం అనేది దానికి గుణం అని చెప్పినారు ఇది ప్రాభాకరులు మరు తార్కికులు చెప్పినటువంటి విషయం తస్సేవ విశేష గుణాంతరాణ్యాహ ఇక ఆ ఆత్మకే ఇంకా ఇతర విశేష గుణాలు కూడా చూపెడుతున్నారు ఎనభై శ్లోకం ఇచ్చా ద్వేష ప్రయత్నాశ్చర్మ ధర్మ సుఖ సుఖే తత్సంస్కారాశ్చైతే గుణ్ చితివదీరి ఇంకా విశేష గుణాలు కూడా ఉన్నాయి ఆత్మయందు ఏవేవి ఇచ్చా దేశము ప్రయత్నము ధర్మము అధర్మము సుఖము దుఃఖము మరియు వీటన్నిటి యొక్క సంస్కారం సంస్కారం కూడా వేగరూప సంస్కారము స్థితి స్థాపక సంస్కారము మరియు భావన రూప సంస్కారము అని త్రివిధం సంస్కారము మూడు రకాలుగా ఉంటుంది ఏ విధంగా ఒక ధనుషునకు బాణమును ఎక్కుపెట్టి లక్ష్యం వైపుకు వదిలేరనుకోండి అది లక్ష్యం దగ్గరికి వెళ్లి లక్ష్యం ఛేదించి ఉపసంహరింపబడుతుంది అయితే ఆ బాణములో ఆ లక్ష్యం దగ్గరికి వెళ్ళుటప్పు దానిలో వేగ రూప అంటారు ఇక్కడ నుండి అక్కడ దగ్గర వేగంగా వెళ్లి లక్ష్యాన్ని ఛేదిస్తుంది కాబట్టి అక్కడ వేగ సంస్కారము ఆ బాణంలో ఉంది అంటారు ఇక స్థితి స్థాపక సంస్కారం ఏ విధంగా పూర్వము ఈత కమ్మల చేత చేపలు అల్లేవారు మనం భూమిపై వేసుకొని పడుకోవడానికి లేదా కూర్చోవడానికి విడలు పాటి చేపలు అల్లేవారు వాటిని ఉపయోగం తర్వాత మనం ఏం చేసేవారము చుట్టగా చుట్టి అలా పెట్టేవారం ఈ విధంగా కొన్ని రోజులు మనం చుట్టగా చుట్టడం వల్ల దానిలో స్థితి స్థాపక సంస్కారం వచ్చేస్తుంది అంటే దాన్ని భూమిపై వేసినా కానీ అది మళ్ళీ చుట్టుకోవడానికి మళ్ళీ సంకోచం అవుతూ ఉంటుంది పూర్వస్థితి అంటే చుట్టగా చుట్టబడి ఉంది కదా ఆ పూర్వస్థితికి చేరుకోవడానికి మనం విడల్పుగా దాన్ని చాచినా కూడా అది మళ్ళీ దగ్గరికి వస్తుంది అట్లెందుకు వస్తుంది అంటే స్థితి స్థాపక సంస్కారం ఇంకొక ఉదాహరణ చూసుకోండి ఒక రబ్బరు ముక్క ఉన్నది అనుకోండి అది ఎంతో ఒక జానడు ఉన్నది అనుకోండి దాన్ని మనం అలా రెండు చూరలు బట్టి లాగినట్లయితే మూరెడవుతుంది మళ్ళీ వదిలితే మళ్ళీ పూర్వ స్థాయికి వస్తుంది అదే జానడైతుంది ఎందుకట్లా అంటే దానిలో స్థితి స్థాపక సంస్కారం ఉన్నది పూర్వస్థితి ఎందుకు వచ్చి స్థిరమై ఉండేటువంటి సంస్కారం స్థితి స్థాపక సంస్కారం అంటారు ఇక భావన రూప సంస్కారం అంతఃకరణలో ఉంటుంది అనేకమైనటువంటి కామక్రోధాది స్వభావం కలిగినటువంటి అంతఃకరణంలో భావన రూప సంస్కారం ఉంటుంది ఇచ్చా ద్వేషము ప్రయత్నము ధర్మము అధర్మము సుఖము దుఃఖము ఇవన్నిటి యొక్క సంస్కారము అంతఃకరణలో ఉంటుంది దీనికి భావన రూప సంస్కారం అంటారు ఇవన్నీ కలిసి మొత్తం ఎన్నైనే ఇచ్చా ద్వేషము ప్రయత్నము ఈ మూడు ధర్మము అధర్మము ఇవి రెండు కలిసి ఐదు మరి సుఖము దుఃఖము ఈ రెండు కలిసి ఏడు సంస్కారము ఒకటి ఎనిమిది మరి జ్ఞాన గుణం అనేది ఒకటి తొమ్మిది ఈ తొమ్మిది విశేష గుణాలు ఆత్మయందు ఉంటాయి అని నెయ్యాయకులు అసలు ఒక్క గుణం కూడా లేదు ఆత్మకు అని చెప్తే నిర్గుణం నిష్క్రయం శాంతం నిరవధ్యం నిరంజనం సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మ ఏమైవ్యయ అని అంటూ శృతులు స్మృతులు ఆత్మ నిర్గుణం అని చెప్తే వీళ్ళు తొమ్మిది గుణాలు చెప్తున్నారు చూడండి శృతి విరుద్ధ మతము సరే వాళ్ళ మతికి దూసింది మతము కాబట్టి వాళ్ళకి ఇట్లా దూస్తే అట్లా ఈ విధంగా విశేష గుణాలు తొమ్మిది చెప్పినారు చైతన్యం చితి అనేది జ్ఞానగుణం అనేది ఒకటి మరి దాంతో పాటు ఈ ఎనిమిది గుణాలు తొమ్మిది గుణాలు మొత్తం చెప్పారు ఆత్మకు కానీ స్వరూపం చేత ఆత్మ జడమున్నది అని చెప్పినారు తొంభై అంకం చూడండి ఏషాం గుణానామ ఉత్పత్తి వినాశ కారణం ఆహా ఆత్మన ఇది అయితే స్వరూపం చేత జడమైతే మరి ఈ గుణాలు ఎలా వచ్చాయి ఆత్మకు అని ఒకవేళ శంకించినట్లయితే సమాధానంగా చెప్తున్నారు తొంభైవ శ శ్లోకము ఆత్మనో మనసాయోగే స్వదృష్టవశతో గుణా జాయంతే ప్రలీయంతే సుశుక్తే దృష్ట సంక్షయాత్ స్వ అదృష్టవశత ఆత్మన మనసా యోగే గుణ జాయంతే జీవుని యొక్క అదృష్టవశాత్ అంటే ఆ జీవునికి సుఖము దుఃఖము రాగము ద్వేషము ఇచ్చా మొదలైనటువంటి కలిగించుటకు సన్ముఖమైనటువంటి అదృష్టము ఏదైతే ఉందో దాని యోగము చేత మనస్సు ప్రేరితమయ్యి ఆత్మతో సంయోగం అదృష్టం చేత మనస్సు ప్రేరితమయ్యి ఆత్మతో సంయోగం సంయోగమైనప్పుడు సుఖము దుఃఖము ఇచ్చా ద్వేషము రాగము విమొదలైనటువంటి గుణాలు ఉత్పన్నం కాని ఆత్మ స్వరూపం చేత జడము ఉన్నది దానిలో ఏ విశేషాలు లేవు ఎందుకనంటే ఒకవేళ ఆత్మ స్వరూపం చేత చేతన రూపము స్వప్రకాశ రూపము సత్తు చిత్తు ఆనందము అని విధంగా చెప్పినట్లయితే దాని స్వరూపమే అయినట్లయితే అవి సదా విద్యమానమే ఉండాలి కదా ఆత్మ యొక్క స్వరూపమే తెలివి చేతనత్వము అని చెప్పినట్లయితే ఆత్మ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఆ చైతన్త్వం ఉండాలి కదా మరి ఉంటుందా ఆత్మకు తెలివి ఉంటుందా చెప్పండి ఎల్లప్పుడు ఉంటుందా ఉండదు అయ్యో ఎక్కడ లేదు స్వామీజీ అంటే సుషుప్తులో చూడండి సుషుప్తులో ఆత్మ ఉందంటారా లేదంటారా ఉంది కదా ఉంది కానీ అక్కడ ఏదైనా విశేష జ్ఞానం ఉన్నదా చెప్పండి ఇది గట్టము ఇది పడటము ఇది పాషాణము లేదా మీ బంధువులు మిత్రులు కావలసిన వాళ్ళు వచ్చారనుకోండి ఆ లేచి ఎప్పుడు వచ్చారు అని మందరిస్తారా మీరు విచారిస్తారా లేదే ఆత్మ ఉంది కదా ఉంది కానీ జ్ఞానం లేదు అంటే సుషుప్తులు జడ రూపమే ఉన్నది ఎప్పుడైతే జాగ్రత్త స్వప్నాల్లో అదృష్టము ప్రేరేపించినప్పుడు సుఖదుఖాలను ఇవ్వడానికి సన్ముఖమైనప్పుడు అదృష్టము లేదా ప్రారంధము అప్పుడు ఆ మనస్సు ఆత్మతో సంయోగమవుతుంది అప్పుడు జ్ఞానాది గుణాలు ఉత్పన్నం అవుతాయి కానీ స్వరూపం చేత జడమున్నది స్వరూపం చేత జ్ఞాన రూపం ఉంటే సుషుప్తుల్లో కూడా ఉండాలి కదా లేదట్లా అని ఈ విధంగా వాళ్ళు యుక్తిని చూపెడతారు ఇక సుషుప్తులో అదృష్ట సంక్షయాత్ ఈ జీవునికి సుఖదు రూప భోగాన్ని ఇచ్చేటువంటి అదృష్టము జాగ్రత్త స్వప్నాల్లో ఉండను అది ఉపరమిస్తుంది సుక్షిప్తులు జీవునికి ఏ విధమైనటువంటి భోగం ఇవ్వదు అప్పుడు అదృష్టము ఉపసంహరింపబడినందువల్ల ఇతనికి ఆ మనస్సు ఆత్మల యొక్క సంయోగము జాగ్రత్త స్వప్నాల్లో ఏదైతే ఉండనో అది వియోగం అప్పుడు విశేష గుణాలు ఉండవు జ్ఞానం అనేది గుణము ఉండదు అప్పుడు కేవల జడముగా ఉండిపోతుంది ఆత్మ అని తొంభై శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము స్వ అదృష్టవశత ఆత్మన మనసా యోగే ఇత్యన్వయ అనే విధంగా శ్లోకార్థం తెలుసుకున్నాము తొంభై అంకం ఆత్మన అచిద్పత్వే కథం చేతనత్వ అభ్యుపగమే ఆ సంఖ్య స్వామిజీ ఆత్మ స్వయముగా అచిద్పమున్నది జడ రూపమున్నది అని మీరు చెప్తున్నారు కదా మరి ఆత్మలో చేతనత్వం కనపడుతుంది కదా అయం ఘటహ అయం పటహ అయం పాషాణ ఇది ఫలానా ఇది ఫలానా అని తెలుసుకుంటున్నాడు కదా ప్రతి వస్తువును ప్రతి వస్తువును తెలుసుకుంటున్నాడు అని అంటే లేకుండా ఎలా తెలుసుకోగలుగుతున్నాడు మరి ఈ జ్ఞానం ఎందుకు వచ్చింది అంటే ఆత్మ స్వరూపం చేత అతిద్రూపమే ఉంది కాని ఇప్పుడు మేము చెప్పాం కదా ఆత్మ మనసుల సంయోగం చేత చేతన గుణము గలదైనందువల్ల దానిలో చేతనత్వం ఉన్నట్టు వల్ల మనకు ప్రతీతి అవుతుందే గానీ స్వరూపం చేత చేతనత్వం లేదు అని శ్లోకాన్ని ప్రవృత్తి చేస్తున్నాడు తొంభై ఒకటో శ్లోకము చితి మేతనోయం ఇచ్చా దేశ ప్రయత్నవాన్ స ధర్మ ధర్మ యో దుఃఖాది మత్వత చితి మత్ చి ఎప్పుడు వస్తుంది గలది అని ఎప్పుడైతే అంటామో అప్పుడు మతుప్రత్యమస్తు చేతన గుణము గలది అందుకని చితి మత్ అంటాం ఈ విధంగా ధనము గలవానికి ధనవాన్ ధనవంతుడు అంటాం సమ్యక్ బుద్ధి గలవానికి ఏమంటాం బుద్ధిమంతుడు అంటాం ఈ మతుప్రత్యమస్తుంది ఇక్కడ బుద్ధిమాన్ ధనవాన్ ఈ ఏదైతే ఉన్నదో ఇది మతుప్రత్యమంటారు అంటే అని చెప్పేటప్పుడు ఈ మతుప్రత్యమ వస్తుంది బుద్ధి గలవాడు బుద్ధిమంతుడు ధనము గలవాడు ధనవంతుడు అట్లా ఈ చితి గలది చితి మత్ చిత్ అంటే జ్ఞానము చితి సంఖ్యనే చితి అంటే జ్ఞానం జ్ఞానము గలది కాబట్టి అది చిత్తి మత్ కానీ స్వరూపం చేత చేయడం జ్ఞాన గుణము ఆత్మ మనసులో సంయోగం అయినప్పుడు ఉత్పన్నమైంది జగ జ్ఞాన గుణము గలదైనందువలన చేతనవంతముగా కనపడుతుంది చేతనవత్ భాస్తుంది కాని చేతనము కాదు ఆత్మ అచేతనము జడము అదే విధంగా ఇచ్చ ప్రయత్నము ద్వేషము మొదలైనటువంటి గుణాలు కూడా ఫలదైనందు మనకు ఆయా గుణాలు గలదిగా తోస్తుంది ఆత్మ కాని స్వరూపం చేత అలా లేదు ఈ విధంగా చెప్పి ఈశ్వరుని కంటే వైలక్షణ్యాన్ని చూపెడుతున్నాడు ఉత్తరార్థంలో దశ ఈశ్వరాదు వైలక్షణ్యం ఆహాద్ది శాద్ ధర్మ ధర్మ యోహ కర్త భోక్త దుఃఖాది మత్వతహ అంటూ ఉత్తరార్థంలో చెప్పినాడు ధర్మాధర్మం ధర్మం అంటే పుణ్యము అధర్మం అంటే పాపము ఈ పుణ్య పాపాలకు కర్త ఎవరు ఈ జీవాత్మ మరి ఆ పుణ్య పాపాల యొక్క ఫలం ఏదైతే సుఖ దుఃఖాలున్నాయో వాటికి భోక్త ఈ కర్తృత్వము మరియు భోక్తృత్వము ఈశ్వరులో లేదు ఈశ్వరుడు కర్త కాదు భోక్త కాదు జీవాత్మనే కర్త భోక్త అందుకని ఈశ్వరుని కంటే వైలక్షణ్యం కూడా ఈ ఆత్మలో ఉంది అని ఉత్తరార్థంలో చెప్పినాడు తర్వాత ఉత్తర శ్లోకానికి అవతారిక నన్ను ఆత్మనః విభుత్వే లోకాంతర గమనాధికం కథం ఘటేత ఇది ఆశంక్య ప్రభాకరులు నైయాయకులు తార్కికులు ఆత్మ వ్యాపకముంది అని కూడా ఒప్పుకుంటారు కానీ జడమున్నది మరి నానా ఉన్నది అంటారు అనేకమున ఆత్మ ఏకము కాదు శృతి చెప్పిన ప్రకారంగా ఏకమేవ ద్వితీయం బ్రహ్మ ఏకో దేవ సర్వభూతేశ్వూఢకో ద్రష్ట అని చెప్పిన ప్రకారంగా మేము చెప్పం ఆత్మ ఏకం లేదు అనేకమున్నది అని చెప్తారు మరి ఆ అనేకమైనటువంటి ఆత్మలు విభువు ఉన్నాయి వ్యాపకమున్నాయి అంటారు మళ్ళీ చూడు అనుభవ విరోధము శృతి విరోధంగా చెప్తారు ఈ విషయంలో బ్రహ్మ సూత్రంలో అనేక దోషాలు చూపెట్టి తార్కికులను చాలా తీక్ష్ణంగా ఖండించాడు వ్యాసులు మరు శంకరులవారు వారు ఆ విషయమంతా అక్కడ ఉంటుంది అయితే విభు అని చెప్పినారు కదా మరి విభు అని చెప్పినట్లయితే ఏది వ్యాపకం ఉంటుందో దానిలో గమనా గమనాలు ఉండవు కదా కానీ జీవుడు లోక లోకాంతరాల్లోకి వారి కర్మానుసారంగా వెళ్తాడు అని శాస్త్రం చెప్తుంది కదా మరి ఎప్పుడైతే వ్యాపకం స్వీకరించబడిందో అప్పుడు గమనా గమనాలే ఉండవు మరి లోక లోకాంతరాల గమనాలు ఎలా సంభవిస్తాయి అని ఈ విధంగా తార్కికులను శంకించినట్లైతే సమాధానంగా అస్మిన్ దేహే కర్మవశాద్ ఇచ్చాపత్ అవస్థా ఇవ్వవశాచత్మ ప్రదేశే సుఖాది ఉత్పత్తివశాత్ తమన గమనాది వ్యవహార ఔపచారికం ఆత్మన గమనాదికం ఇ ఆహ ఏ విధంగా ఈ లోకంలో కర్మవశాత్ ఇచ్చ ద్వేషము ప్రయత్నము జ్ఞానము మొదలైనటువంటి గుణాలు కలిగిన వాడై ఈ గుణాలన్నీ కూడా ఉత్పన్నమయ్యి వాటితో ఈ జీవుని యొక్క వ్యవహారము జరుగుతున్నదో ఆత్మన అవస్థానాత్ ఆత్మ యొక్క అవస్థితి ఆత్మ యొక్క స్థితి మరియు వ్యవహారము ఏ విధంగా కర్మవశాత్తు ఏ లోకంలో అదృష్టవశాత్తు జరుగుతున్నదో అదేవిధంగా అతని యొక్క అదృష్టమే లోకలోకాంతరాలోకి తీసుకెళ్తుంది ఆయా శరీరాలతో సంబంధం చేయిస్తుంది గమనాదులు సంభవిస్తాయి అని సమాధానం చెప్తున్నారు అంటే కర్మనే ఏ విధంగా ఈ లోకంలో జీవునికి సుఖదుఖరూప భోగాన్ని ఇస్తుంది ఇచ్చా ద్వేషము మొదలైనటువంటి ఉత్పన్నం చేపిస్తుంది వ్యవహారాలకు కారణమైంది ఏది అదృష్టము అదేవిధంగా లోక లోకాంతరంలోకి వెళ్ళడానికి కూడా అదృష్టమే కారణము వాని కర్మానుసారంగానే లోకాంతరంలోకి వెళ్తాడు వ్యాపకమైనప్పటికీ కూడా లోకాంతరంలోకి వెళ్తాడు అదృష్టం ఉన్నది కదా కర్మ ఉన్నది కదా ఉచ్చనీస యోనుల్లోకి పోవలసినటువంటి వాని వాని ప్రారంభ కర్మ ఏ విధంగా ఉందో ఆ ప్రకారంగా ఆ కర్మనే లోక లోకాంతరాలకి తీసుకెళ్తుంది కాబట్టి ఆత్మలో గమనా గమనాలు సంభవిస్తాయి అయితే ఇది కూడా ఔపచారికమే సుమ అంటారు వాస్తవం కాదు ఔపచారికం ఏ విధంగా ఆకాశము వ్యాపకం ఉన్నది అది ఎక్కడ పోదు రాదు కానీ ఒక ఘటమైనటువంటి ఉపాధిలో ఉన్నటువంటి ఆకాశాన్ని మనము అక్కడ ఇక్కడ తీసుకుపోవడానికి వస్తుంది కదా ఆ ఘటాకాశము అటు తీసుకెళ్లడానికి గాని ఇటు తీసుకురావడానికి గానీ సంభవిస్తుంది కానీ మహాకాశంలో ఆ వ్యవహారం లేదు కానీ ఘటమైన ఉపాధి యోగం చేత ఘటాకాశంలో కదలిక వచ్చింది గమనా గమనాలు సంభవిస్తున్నాయి అదే విధంగా వ్యాపక చైతన్యం శుద్ధ చైతన్యంలో ఏ వ్యవహారం లేదు కానీ ఏ అంతఃకరణ విశిష్ట చైతన్య రూప ఏ జీవుడు ఉన్నాడు జీవాత్మలో గమనా గమనాలు సంభవిస్తాయి దాని నిమిత్తం ఏమిటి అంటే అదృష్టము అని ఈ విధంగా చెప్తారు మరి వాస్తవం కాదు ఏ విధంగా మహాకాశం స్వరూపం చేత అది ఎక్కడ వెళ్ళదు ఎక్కడికి రాదు గమనా గమనాలు దానిలో లేవు అయితే మరి ఆకాశంలో గమనా గమనాది వ్యవహారం జరుగుతుంది కదా అంటే ఇది ఔపచారికము ఔపాధిక వ్యవహారమే వాస్తవం కాదు అనే విధంగా చెప్తున్నారు శ్లోకము తొంభై రెండు యథా త్రకర్మ వశత కదా చింతరే దేహే కర్మణే చాది జన్యతేథ ప్రకారంగా అతే ఈ లోకంలో కర్మవశత సుఖాధికం కాదా చిత్కం కర్మానుసారంగా జీవునికి సుఖ దుఃఖాలు కాదా చిత్కములు ఉంటాయో అదే విధంగా లోకాంతరే దేహే కర్మణ ఇచ్చాది జన్యతే లోకాంతరంలో కూడా గమనా గమనాలు చేయడానికి అంటే వాని కర్మానుసారంగా ఏ శరీరాన్ని ధారణ చేసుకొని ఏ లోకానికి వెళ్లేదు ఆ కర్మ ఆ శరీరంతో జీవునికి సంబంధం చేసినప్పుడు ఆ దేహవా చిన్న ఈ ప్రారంభమనే కర్మ అతనికి సుఖ రూప భోగం ఇస్తుంది గమనా కూడా కలుగజేస్తుంది అందువల్ల విభూ అయినప్పటికీ కూడా ఆత్మ వ్యాపకమైనప్పటికీ కూడా వ్యాపక ఆత్మలో గమనా గమనాది వ్యవహారం జరుగుతుంది లోక లోకాంతరాల గమనా గమనాలు జరుగుతాయి అని తొంభై రెండో శ్లోకంలో ఏవంచ సర్వగశే అపి గమాగమం సంభవేత్తాం ఈ ప్రకారంగా సర్వ వ్యాపకమైనప్పటికీ కూడా గమనా గమనాలు సంభవిస్తాయి ఆత్మన కర్తృత్వాది ధర్మవత్వే కిం ప్రమాణం ఆహా సరే స్వామిజీ నైయాయకులను మనం ఈ విధంగా అడుగుదాము ఏమనంటే ఏ ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు చెప్పారు కదా వాస్తవంగా ఆత్మ వేదాంత సిద్ధాంత అనుసారంగా ఉపనిషద్ అభిప్రాయానుసారంగా అకర్త అభోక్త కానీ వీళ్ళు ఆత్మను కర్త భోక్త చెప్తారు మరి ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి అని చెప్పడానికి ఏం ప్రమాణం స్వామీజీ అని ఒకవేళ మనం తార్కికులను అడిగిన అనుకోండి అప్పుడు వాళ్ళు ప్రమాణం ఇస్తున్నారు కర్మకాండ సంభవే తమ్ గమౌ కర్మకాండ సమగ్రోత్ర ప్రమాణమితి వర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి ఆత్మకు కూడా ప్రారంధానుసారంగా అదృష్టానుసారంగా కర్మ వశత గమనా సంభవిస్తాయి మరియు ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు కూడా ఉన్నాయి దానికి ప్రమాణం ఏమిటి అని అంటే కర్మకాండ ప్రమాణము అంటారు కర్మకాండ ఎందుకు చేస్తారు చెప్పండి స్వర్గ కామ జేత దర్శ పూర్ణమాసాభ్యాం సోమే నేత స్వర్గ కామ అని ఈ విధంగా కర్మకాండ శృతులు చెప్తున్నాయి కదా వాటిని అనుసరించి ఎవరికైతే స్వర్గం కావాలని ఇచ్చ ఉన్నదో వాళ్ళు యాగం చేస్తారు స్వర్గానికి వెళ్ళిపోతారు అయితే స్వర్గ కామన ఉందో వారు కర్మ చేస్తున్నాడు యాగం చేస్తున్నాడు ఆ యాగం చేసేటప్పుడు అతడు సంకల్పం చెయ్యాలి కదా నేను ఫలానా వ్యక్తిని ఫలానా దేశంలో ఫలానా గ్రామంలో ఫలానా కులస్తుణ్ణి నేను పత్ని సమేతుడనయ్యి ఫలానా కోరిక చేత ఈ కర్మ చేస్తున్నాను అహమిదం కరిసే అని విధంగా సంకల్పం చేస్తాడు ఆ సంకల్పం లోపల మనకు స్పష్టంగా తెలియబడుతుంది నేను ఈ యాగం చేసేవాన్ని కర్తను అని కర్తృత్వానికి ప్రమాణం ఉన్నదా లేదా కర్మకాండ ప్రమాణము అదే విధంగా మరి ఎందుకు చేస్తున్నావు కర్మ అంటే స్వర్గ భోగాలు అనుభవించడానికి అంటే నేను భోక్తను అనేది కూడా అక్కడ సిద్ధమవుతుంది ఈ కర్తృత్వ భోక్తృతాల విషయంలో కర్మకాండ ప్రమాణం ఉన్నది అని ప్రమాణం చూపెట్టారు తొంభై శ్లోకానికి అవతారిక నన్ను అన్నో విజ్ఞానమయాత్ ఆనందమయ ఆంతర ఇ అత్ర ఆనందమయస్య ఆత్మత్వం ఇదానీ ఇచ్చాధిమాన్ అన్య ప్రతిపాద్యే అత పూర్వోత్తర విరోధ ఇది ఆ సంఖ్య ఆహా డెబ్బై ఏడో శ్లోకంలో శూన్యోదన చేస్తూ ఆనందమయ కోశము ఏదైతే ఉందో అదే ఆత్మ అదే వైదిక దర్శనం అన్నాడు వేదాంత సిద్ధాంతం అని చెప్పాడు డెబ్బై శ్లోకంలో అక్కడ మనకు శంక ఆనందమయ కోసం ఆత్మ అది కోసముగా చెప్పబడింది కదా దానికంటే కూడా ఆంతరము అధిష్టాన రూపంలో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని ప్రత్యేకమైన పరమాత్మనే వేరుగా చెప్పబడింది కదా బ్రహ్మమే ఆత్మ ఆత్మయే బ్రహ్మ అని ఆ విధంగా చెప్పింది కదా ఆనందమయ కోసమే ఆత్మ అని ఏ విధంగా చెప్తున్నారని సందేహం కలిగింది కదా చూడండి అక్కడ డెబ్బై శ్లోకంలో మీరు ఏం చెప్పారు అన్నో విజ్ఞానమయాత ఆనందమయ అంతరహ అని అంటూ స్థైత్ర శృతి ప్రమాణాన్నిచ్చి ఆనందమయస్ ఆత్మత్వం ఆనందమయ కోసంకే ఆత్మ అని అక్కడ మీరు చెప్పారు కానీ ఇక్కడ మీరు ఇచ్చాది మాన్ అన్య ప్రతిపాద్యతే జ్ఞానము ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము ప్రయత్నము మరి సంస్కారము ఇత్యాది గుణములు కలిగినటువంటి వాడు ఆత్మ అని మీరు చెప్తున్నారు అక్కడేమో ఆనందమయ్యే కోసమే ఆత్మ అక్కడ చెప్పారు మరి పూర్వోత్తర విరోధం కదా అని ఈ విధంగా శంఖ ప్రాప్తం శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఆనందమయ కోశోయ సుషుప్త పరిశిష్యతే అస్పష్ట చిత్సైసాం పూర్వకోశే గుణ సుషుప్తూ అస్పష్టచిత్ యహ ఆనందమయ కోశ పరిశిష్యతే సుషుప్తునం ఉంది కాని ఎట్లా ఉంది అస్పష్టచిత్ అంటే స్పష్టంగా చేతనము తెలియబడటం లేదు జడమై పడి ఉంది అక్కడ ఏమి తెలియకుండా ఉన్నాడు లేచిన తర్వాత పరామర్శించి చెప్తున్నాడు గాఢం మూడో సుప్తహ నకించి దవే దిశం అంటాడు నాకు ఏమీ తెలియకుండా పడుకున్నాను గాఢంగా మూఢంగా పడుకున్నాను అంటాడు దా మరి గాఢం మూడోహం సుప్తహ అని మరి ఏమి తెలియకుండా పడుకున్నాను అంటున్నాడు అంటే ఉత్న కాలంలో జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత సుశూప్తి యొక్క అనుభవాన్ని పరామర్శించి చెప్తున్నాడు స్మరించి చెప్తున్నాడు మూఢని పడుకున్నాను నాకు ఏమీ తెలియకుండా పడుకున్నాను అని అంటూ యొక్క అనుభవాన్ని స్మరించి చెప్తున్నాడు మరి ఈ స్మరణ ఏదైతే ఉన్నదో ఈ పరామర్శ ఏదైతే ఉన్నదో అది సుశుప్తులోని అనుభవమే కదా అయితే మరి ఆ అనుభవం ఇతనికి కలగకుండా దాన్ని పరామర్శించి చెప్పడానికి రాదు స్మృతి ఏదైతే ఉంటుందో అది పూర్వానుభూత వస్తువుదే ఉంటుంది పూర్వం అననుభూత వస్తువు యొక్క స్మృతి కూడా కలగదు స్మరణ ఎప్పుడు కూడా కలగదు మరి సుసూప్తి యొక్క అనుభవం కలుగుతుంది అంటే స్ఫురణ ఉంది జ్ఞానం కూడా ఉంది అని తెలుస్తుంది మరి నాకేమీ తెలియకుండా గాఢం మూడో హుప్త కాబట్టి అక్కడ విశేష జ్ఞానం లేదని కూడా తెలిసింది విశేషంగా ఏమి తెలుసుకోలేదు అక్కడ కింద అహం అవేది అంటున్నాడు అంటే అడ ఏమీ చెలియని తనము అనేది కూడా అజ్ఞానం అనేది కూడా ఒకటి ఉంది మరి స్ఫురణ కూడా అవుతున్నది కాబట్టి కించిత జ్ఞానం కూడా ఉన్నది అంటే ఎట్లా ఉన్నది ఇప్పుడు అక్కడ ఆత్మ అంటే అస్పష్ట చిత్ స్పష్ట జ్ఞానం లేదు విశేష జ్ఞానం లేదు ఆ విశేష జ్ఞానము లేనటువంటి అజ్ఞాన అవస్థ ఏదైతే ఉందో సుశక్తులో అదే ఆనందమయ కోశం ఆ ఆనందమయ కోసము అనబడు ఏదైతే ఆత్మ ఉన్నదో దాన్ని ప్రభాకరులు నైయాయకులు చెప్తారు అదే ఆత్మ అని అజ్ఞాన విశిష్ట ఆత్మనే ఆనందమయ్య కోశము అని ప్రభాకరులు నైయాయకులు చెప్తారు ఆ ఆత్మ యొక్క గుణాలే ఈ ఇచ్చ ద్వేషము ప్రయత్నము సుఖము దుఃఖము మొదలైనటువంటి అయితే ఇది కూడా వేదాంత సిద్ధాంతం కాదు ఎందుకంటే వాళ్ళు ఆనందమయ కోశమునకే ఆత్మ అని చెప్తున్నారు ఆనందమయ కోసరూపు ఆత్మకే ఈ ఇచ్చాది గుణాలు ఉన్నాయి జ్ఞానము మొదలైనటువంటి గుణాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది కూడా ఆత్మ కాదు మరేమనగా నిర్గుణము నిష్క్రియము అకర్త అభోక్త జ్ఞాన స్వరూపమైనటువంటిది ఆత్మ అది తర్వాతలో చెప్తాడు గ్రంథకర్త ఇప్పుడు కేవలం అచిద్దు రూపం ఆత్మ అని చెప్పేవారి యొక్క వాదం నడుస్తుంది ఇక చిద చిద్దు రూపం ఉన్నదని చెప్పేటువంటి కుమారుడు బట్ట యొక్క మతం కూడా చెప్పేది ఉంది అది చెప్పిన తర్వాత వేదాంత సిద్ధాంత అనుసారంగా ఆత్మ చిద్రూపము అని చెప్తాడు అక్కడ వాస్తవమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపం నిర్ధారణ చేయబడుతుంది అయితే పూర్వం కేవలం ఆనందమయ కోశమే ఆత్మ అని చెప్పారు కదా డెబ్బై శ్లోకంలో ఇప్పుడు గుణాలు కూడా చెప్తున్నారు మరి అక్కడికి ఇక్కడికి వైలక్షణ్యం ఉంది పూర్వోత్తర విరోధం ఉన్నది కదా అని శంక చేస్తే అక్కడ ఏ ఆనందమయ కోశం అని చెప్పారో ఆ ఆనందమయ కోశ రూప ఆత్మకే ఇక్కడ గుణాలు చెప్తున్నాము అని అంటున్నాడు ఇక్కడ కానీ వాస్తవంగా ఆత్మకు గుణాలు కూడా లేవు సాక్షి చేత నిర్గుణశ్చ అది మనం ముందు ముందు తెలుసుకుందాము సరే పదకొండవ అంకం సుషిప్త అస్పష్ట చిత్ యా ఆనందమయ కోశ పరిశిష్టతే సుషిప్తులో అస్పష్ట చిత్ ఏదైతే ఉందో అంతే విశేష గుణ రాహిత్యం కలిగినటువంటి ఏ ఆత్మయత్ సుక్షిప్తులు అవశిష్టమే ఉన్నదో స పూర్వకోశ అంటే శ్రోతేసు పంచకోశు ప్రథమ శృతిలో అంటే తైత్రీయ శృతిలో ఆత్మకు పంచకోశాలు చెప్పబడ్డాయి కదా ఏవి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ వీటిలో మొట్టమొదటిదేది అన్నమయ కోశము అని మనం చెప్పుకుంటూ వచ్చాము పంచకోశ వివేకంలో అయితే అన్నమయాదులను మొదలుకొని చెప్పినట్లయితే అన్నమయ కోశము అది ప్రథమ కోసం మనబడుతుంది ఇక ప్రత్యేకాత్మ నుండి గనక వచ్చినట్లయితే మొదటి కోశం చెప్పండి ఆనందమయ కోసం ఇటువైపు నుంచి వచ్చామనుకోండి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని బ్రహ్మమును చెప్పి ఆ బ్రహ్మం ఐదు కోశాలు ఉన్నాయి మరి ఆ బ్రహ్మం నుంచి ఆ ప్రత్యేకాత్మ నుండి కనుక మొదలు పెట్టినట్లయితే మొట్టమొదటి కోసం ఏదైతే ఆనందమయ కోశం అయితే ఆ తర్వాత విజ్ఞానం ఆ తర్వాత మనోమయము ఆ తర్వాత ప్రాణమయము ఆ తర్వాత అన్నమయము ఈ క్రమతో అందుకని ఇప్పుడు ప్రత్యేకాత్మ నుండి చెప్తున్నాడు ప్రథమ కోశ అని మొదటి కోశము ఆనందమయ కోశము స పూర్వకోశ అంటే శ్రోతస్సు పంచకోశు ప్రథమ శృతిలో చెప్పబడినటువంటి పంచకోశాల్లో మొట్టమొదటిదే ఆనందమయ కోశము ఏషాం ప్రభాకరాది నా ఆత్మ ఆ ఆనందమయ కోసమే ఈ ప్రాభాకర మరియు తార్కిక ఆత్మ అని చెప్పబడింది ఆనందమయ కోసమే ఆత్మ అని వాళ్ళు చెప్తున్నారు అసే తే పూర్వోక్త జ్ఞానాదయ గుణ ఇత్యర్థ ఈ ఆనందమయ కోశ రూప ఆత్మకే ఇంతకు ముందుకు మనం చెప్పుకొని కదా గుణాలు ఏవేవి ఇచ్చా ద్వేషా ప్రయత్నము ధర్మము అధర్మము సుఖము దుఃఖము భావన రూప సంస్కారము ఈ గుణాలన్నీ కూడా ఆ ఆనందమ యొక్క ఆత్మకే చెప్పబడుతున్నాయి ఆనందం యొక్క ఆత్మకే ఈ జ్ఞానాది గుణాలు చెప్పబడ్డాయి అని అంటాడు అసేవ ఆత్మన చిదచి దురూపత్వం బాట వర్ణయంతిహ ఇంత దగ్గర అచిద్ రూపము ఆత్మ జడ రూపము ఆత్మ అచేతనము ఆత్మ అని చెప్పేటువంటి ప్రాభాకర తార్కిక మతాన్ని చూపెట్టి ఇప్పుడు చిదచిద్దు రూపము చిడ రూపము ఆత్మ అని చెప్పేటువంటి కుమారుల బట్ట మతాన్ని చూపెడతాడు ఆత్మ చిద్ రూపం ఉన్నది అచిద్ రూపం ఉన్నది చేతన రూపం ఉన్నది జడ రూపమున్నది చిడ రూపం ఉన్నది అని కుమారుల బట్ట చెప్తాడు గూఢం చైతన్య జడబోధ స్వరూప తాం ఆత్మనోబ్రువతే భాట్ప్రేక్షోత్ స్మృతే భాట్ గూఢం చైతన్యం ఉత్ప్రేక్ష ఈ భట్టులు అంటే కుమారుడు భట్టు మరి అతని యొక్క అనుయాయులైనటువంటి పూర్వమీమాంసకులు ప్రభాకర్ భట్టు పూర్వమీమాంసకుడే ఏకాదేశి మరియు కుమారుడు భట్టు కూడా పూర్వమీమాంసక వర్తికారులు జమిని ఆచార్యుల యొక్క సూత్రాలకు సాబరస్వామి ఏదైతే భాస్యం రాశాడో ఆ భాస్యం పైన కుమారుడు బట్టు వార్తకాలు రాశాడు అయితే ఈ కుమారులు బట్టు ఏమంటాడంటే గూఢం చైతన్యం ఉత్ప్రేక్ష గూఢమైనటువంటి చైతన్యాన్ని ఊహించి ఏ విధంగా సుషుప్తు నుంచి లేచిన తర్వాత సుఖం అహం అప్సాప్సం అని ఏదైతే పరామర్శ చేసి చెప్తున్నాడో ఈ పరామర్శ ద్వారా చైతన్యంలో చేతనత్వం ఉన్నది మరి జడత్వం కూడా ఉంది అని ఈ విధంగా ఊహించి ఆత్మను చిరచిదరూపము అని నిర్ధారణ చేశాడు ఎందుకంటే చేసిన తర్వాత సుశీత్వ అనుభవాన్ని చెప్తున్నాడంటే అక్కడ అనుభవించకుండానైతే స్మరణ గలగదు మరి అనుభవించాడంటే జ్ఞానపూర్వకంగానే అనుభవిస్తాడు కదా అంటే జ్ఞానం కూడా ఉన్నది మరి నాకేమీ తెలియకుండా పడుకున్నాను నాకించేది అవయమ్మ అంటాడు అంటే ఏమీ తెలియని తలము అనేటువంటి జాడ్యం కూడా ఉన్నది అక్కడ అజ్ఞానం కూడా ఉన్నది అందుకని ఇక్కడ జడాంశం ఉన్నది మరి చేతనాంశం ఉన్నది ఆత్మ అందుకని ఆత్మ చిర్జడ రూపము చిరచిద్పము అని ఈ విధంగా వాళ్ళు చిలచిద్ రూపము తెలుసుకున్నారు ఎవరు కుమారులు బట్టు మరి అతని యొక్క అనుయాయులు ఆత్మనహూడ అంటే అస్పష్టం అస్పష్టమైనటువంటి ఆత్మను ఊహించి ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్షణ అంటే ఊహించుట చైతన్యం ఉత్ప్రేక్ష అంటే ఊహిత్వా చిడ ఉభయాత్మకత వర్ణయంతి ఆత్మ చిద్రూపం ఉన్నది మరి అచిద్ కూడా ఉన్నది చైతన్య రూపం ఉన్నది జడు రూపం కూడా ఉంది అని ఈ విధంగా వాళ్ళు నిర్ధారణ చేసి తెలుసుకున్నారు దానికి దృష్టాంతం ఇస్తారు ఒకటి ఏమిటి అనంటే వర్షాకాలంలో రాత్రి పూట చీకట్లో కొన్ని మినుగురు పురుగులు తిరుగుతూ ఉంటాయి మిరిమిట్లు కొడుపినట్లుగా మినుగురు పురుగు అంటారు దానికి సంస్కృతంలో ఖజ్యోతం అంటారు ఖజ్యోతం పుట్ట భాగము రేడియం ఉంటుంది అందులో అది రెక్కలు మూస్తే ఆ రేడియం మూసుకపోతుంది ఆ భాగం మూసుకపోతుంది కాబట్టి ప్రకాశము కనపడది ఆ రెక్కలు తెరిసినప్పుడు ఆ పుట్ట భాగము తెరవబడుతుంది కాబట్టి రేడియము అది ప్రకాశిస్తుంది ఆ రెక్కలు మూస్తే ప్రకాశం కనపడదు రెక్కలు తెరిస్తే ప్రకాశం కనపడుతుంది అయితే ఆ పుట్ట భాగం ఉందో రేడియం ఉన్నటువంటి భాగము అది ప్రకాశ రూపం ఉన్నది మరియు వక్షస్థలం నుంచి ముందు భాగం ఉంటుందో తల భాగము అది జడ రూపం ఉన్నది చూడు ఒకటే శరీరంలో కించిత్ రేడియంతో కూడుకున్నది ప్రకాశవంతంగా ఉన్నది మరి కొంత భాగము అప్రకాశ రూపమున్నది ఒకే శరీరంలో ప్రకాశ రూపత అప్రకాశ రూపత రెండు ఉన్నాయా లేదా అదే విధంగా ఒకే ఆత్మకు జడ రూపము చిద్రూపము రెండు ఉన్నాయి అంటారు ఖద్యోతం వలే ఈ విధంగా దృష్టాంతం ఇచ్చి చెప్తారు చైతన్య ఉత్ప్రేక్షాయాము కారణమాహా అయితే ఆ ఆత్మయందు చేతనత్వము మరియు జడత్వము చిద్రూపత్వము అసిద్వము రెండు ఉన్నాయి అని ఊహించి వాళ్ళు చెప్తున్నారు కదా ఆ ఊహించుట ఎందుకు కారణం ఏమిటి అంటే ఉత్త స్మృతే చి ఉత్ప్రేక్ష అంటారు సుషిప్తి నుండి ఉత్తానమైన తర్వాత చైతన్యమును ఊహించి చిర చిదు అని చెప్తున్నారు ఎందుకంటే సుక్షిప్తి అనుభవాన్ని పరామర్శించి చెప్తున్నాడు స్మరించి చెప్తున్నాడు స్మరణ అనుభవపూర్వకంగానే ఉంటుంది ఆ అనుభవం జ్ఞానపూర్వకంగా ఉంటుంది కాబట్టి జ్ఞానం కూడా ఉన్నది మరి నకించి అహమా వేదం నాకేమీ తెలియకుండా గాఢం మూడోహం సుప్తహ అంటున్నాడు కాబట్టి అచిద్ కూడా ఉన్నది అని ఊహించి ఆత్మను చిరచిద్దు ఉన్నది అని చెప్తారు కుమారులు పట్టు మరి తదు అనుయాయులు భవతి ఇది యోజన లేచినటువంటి వానికి ఏదైతే స్మృతి కలుగుతుందో ఆ స్మృతిని బట్టి చైతన్యమును ఉత్ప్రేక్షణ చేస్తారు అంటే ఊహిస్తారు అని ఈ విధంగా యోజన చేసుకోవాలి శ్లోకార్థాన్ని సుప్తే ఉచిత సుషిప్తి నుంచి లేచినటువంటి వానికి జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత జాయమానాత్ స్మరణాత్ జాగ్రత్తలోకి ఉత్నమైన తర్వాత ఏదైతే సుషిప్తి అనుభవం స్మరణ కలుగుతుందో సంక్షుప్త చైతన్య ఉత్ప్రేక్ష భవతి ఇత్యర్థ సుషుప్తులో ఉన్నటువంటి చైతన్యం యొక్క ఊహ చైతన్యం యొక్క అనుమానాన్ని చేస్తారు చిదచిద్దు రూపం ఉన్నది అని ఏ విధంగా తొంభై ఐదో శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము అయితే ప్రాభాకర మతాన్ని మరియు నైయాయిక మతాన్ని ఏ విధంగా కుమారుల భట్టు లేదా వేదాంతులు చేస్తారు ఆ ప్రకారము అరవై తొమ్మిదవ టిఫన్ లో ఉంది అది రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చు ఓం సహనావతు సహనోనక్విషావహ శాంతిశా శాంతి